తెలిసిపోయింది కదండి ఇప్పుడు అర్థం చెప్పండి ప్రతి పదార్థం పదచ్చేదని చెప్పామా చెప్దా మళ్ళీ ఇంకోసారి శ్లోకం చదివి చెప్దాం తథా స్వప్నేత్ర వేద్యంతున్న స్థిరం జాగరే స్థిరం తద్భేదోతయో సంవిడేక రిద్య స్వే అే నథిర జాగరే స్థిరం తద్భేదో సంవిత్కూపా నా భిద స్వప్ స్వప్నమునందు తట్లె అది ఒక సెంటెన్స్ స్వప్నంలో కూడా అలాగే అలాగే అంటే అలాగండి ఎలా అయితే జాగ్రత్తలు శబ్దాదులు అనేకానేకములుగా ఉండి సంయుక్తి చేత తెలియబడుతో వైచిత్రితో కూడి ఉన్నాయో స్వప్నంలో కూడా అలాగే అది మొదటి వాక్యం అత్ర అూ కానైతే డెఫినెట్లీ ఆ జాగ్రత్తకి స్వప్నానికి చిన్న తేడా ఏదో నైతే అత్ర ఈ స్వప్నమునందు వేద్యం తెలియబడేది స్థిరం నా స్థిరము కాదు జాగరే జాగ్రత్త నందు స్థిరం స్థిరం ఆ తేడా ఉందండి అసలే తేడా లేదనుకోద్దు ఆ తేడా ఉంది సో స్వప్నంలో ఉన్న శబ్దాదులన్నీ ఇక్కడ ఉన్నాయి జాగ్రత్తలోవి కానీ స్థిరం కాదు చేయించాలి ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి జాగ్రత్తలో ఇరవై నిమిషాల సేపు రసంతోటే ఉంటారు స్వప్నంలో భోజనం చేస్తున్నారనుకోండి పది సెకండ్లలో భోజనం పూర్తయిపోయి పరిగెత్తడం ప్రారంభిస్తారు అలా ఉంటుంది అది స్థిరం ఉండదు చాలా అస్థిరంగా ఉంటుంది ఈ తేడా మాత్రం ఉండండి తద్భేద ఆ భేదము గలదు ఆ భేదము గలదు ఓకే సహా భేద వర్త అత ఇందువలన తయో ఆ జాగ్రత్ స్వప్నములు రెండింటి సంవిత్ తెలివి ఏకరూపా ఒకే స్వరూపము కలిగి ఉండును కాబట్టి భేదం అనేది ఎంతసేపటికి జాగ్రత్తలో ఉండే శబ్దాదులకు స్వప్నంలో ఉండే శబ్దాదులకు వాటి లోపల వాటికి లక్షా తొంభై భేదాలు ఉండొచ్చేమో కానీ వాటిని తెలుసుకునేటువంటి సంవిత్ ఎలా అయితే జాగ్రత్తలో ఏకరూపమో ఇక్కడ కూడా స్వప్నంలో కూడా ఆ సంవిత్ ఏకరూపమే నభిద్యతే తేడాగా ఉండుటలేదు తెలిసిపోయిందండి దీంట్లో ఎన్ని వాక్యాలు ఉన్నాయో మీరు గమనించారా ఒకటి వాక్యం స్వప్నము కూడా అలాగే రెండో వాక్యం కానైతే జాగ్రత్త స్థిరము ఇది అస్థిరము మూడో వాక్యం ఆ రెండింటికే ఆ తేడాన్ని మేము ఒప్పుకున్నాము నాలుగో వాక్యం కానీ వాటిని తెలుసుకునే తెలుపుడు చేసే తేలివి మాత్రము ఏకరూపము భేదము లేని సరిపడిందండి ఆ తద్భేద ఒకసారి నేను టీకాకారుడు ఏమన్నా చూద్దాం ఎందుకంటే నేను చెప్పిన దానికి భిన్నంగా ఏమన్నా టీకాకారుడు దాన్ని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు అది ఏమనలేదు అత స్థిరాస్థిర విషయత్వ లక్షణ వైలక్షణ్య తద్భేదో అంటే నేను చెప్పినట్టే చెప్పాడు ఆయన సరిపడదు ఏం మార్పు జరుపు ఏమక్క సరిపడేది నా దగ్గర చక్కటి టీక కలదు టీకా గురువు గురువు ఎప్పుడైనా గురువు గారికి ఎలా వస్తే టీక సరి మిస్టేక్ చెప్పినా టీకను బట్టి సరి కూడా చేపన వాళ్ళు కదా కాబట్టి దీంట్లో రామకృష్ణ అనే ఆయన టీకా నాకు తెలుసు ఈ టీక గురించి నేను ఎదుగుతున్నాను అసలు అవునా కదా అని ఒకసారి నేను శ్రీలో సుఖలో ఈ టీకాని ఉపయోగించి చాలా చెప్పాను రామకృష్ణ అనే ఆయన టీకా ప్రసిద్ధమైన టీకా చాలా బాగుంటుంది తర్వాత టిప్పణి అని ఒకటి ఉంటుంది నోట్స్ చిన్న చిన్న నోట్స్లు ఉంటాయి కింద ఆ టిప్పణీకారుడు ఆయన ఎవరంటే నారాయణ రామ ఆచార్య అనే ఒక ఆధునిక పండితుడు అర్వాచైన పండితుడు ఈ రామకృష్ణుడు గలపాతకాలంలో సో ఆయన రాసినటువంటి టిప్పణీ ఉన్నది తర్వాత మహేశ్వరానందగిరి ఆయన కనకలు ఆయన ఒక భూమిక రాశారు సంస్కృతంలో రాస్తారు ఆయన అన్ని పుస్తకాలు కూడా చాలా మంచి పుస్తకం ఎక్కడైనా జరిగితే కొనుక్కోండి చౌకంబ సంస్కృత ప్రతిష్టానా చౌకంబ Ακολουθώνει πέντε, είναι κανιδρά ο στραγωστό. Σουπτω θητασκια σαου σουπτα మోత్ స్మృతి సాబుద్ధ విషయా అవబుద్ధం తమ అంత కవి చెప్పాలి సుప్తోత్ సౌషుతమో బోధో భేత్ స్మృతి శ్లోకాలు అక్కడక్కడ కొంచెం జటిలంగా ఉంటాయి ఆ స్టైల్ కొంచెం కొట్టుకోవాల్సి ఉంటుంది చదివినప్పుడు ఏ పై లోపం అనిపిస్తుంది నేను చెప్పేస్తే మీకు తేలికైపోతుంది మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి మీరు నిద్రపోయింది మీద మరొకళ్ళు వెళ్ళాలి నిద్రపోయారు వీలైనా నిద్రపోతా దీనికి నాకు బాగా నచ్చిన దృష్టాంతం ఉంటుంది నిద్రలో శూన్యం కదా అండి అన్నారు ఒక ఆయన రమణ మహర్షి డిగ్రీకి వెళ్ళి నిద్రలో ఏమీ లేదు శూన్యం కదా అంటే ఆయన అలాగానే అలా ఒక పిల్లాడు వెళ్తున్నాడు లేదా దాన్ని వచ్చాడు రోజు చూస్తూ ఉంటాడు ఆ అక్కడ వెళ్ళే ఈయన రోజు చూస్తూ ఉంటాడు తాతగారిని వాడి దగ్గరికి వచ్చాడు రే బాబు రాత్రి నిద్రపోయా వాళ్ళు అడిగారు నిద్రపోయారు ఎవరు నిద్రపోయారా అని అడిగారు నేనే అనుకోవాలి వాడిని బొంగం చేశాను బొంగం చేసి ఈతోటి ఎవరైనా ఆ కుర్రానికి ఉన్నంత జ్ఞానం కూడా నీకు లేదా రాత్రి ఎవరు నిద్రపోయారంటే ఎవరు లేరని చెప్పాడా నేను నిద్రపోయారని చెప్పాడా నేను నిద్రపోయానని చెప్పాడా అంటే నిద్రలో ఉన్నది ఎవరు లేదు కదా అయితే ఏమైపోయింది జాగ్రత్తలో నేనుకి నిద్రలో నేనుకి మీకు తేడా చూపిస్తా మీరు గమనించండి జాగ్రత్తలో నేను దేహంతో మనస్సుతోటి మమేకమై అనుభవానికి వస్తూ ఉంటుంది నేను యొక్క అధ్యాస రూపము జాగ్రత్తలో అనుభవానికి వస్తూ ఉంటుంది అధ్యాస రూపం అంటే దాని మీద అనేకముదైన ఆరోపాలు వేసిన రూపము అంటే కల్ కలగా పొలగలు చేసేసిన రూపం అనుభవానికి వస్తూ ఉంటుంది జాగ్రత్తలో మీరు కనుక ధ్యానంలో ఉన్నట్లయితే ఈ అధ్యాసాలనన్నిటినీ తొలగించి శుద్ధ జ్ఞానస్వరూపంగా ఉన్నట్లయితే ఆ నేను యొక్క అనుభవం ఉంటుందో తెలుసునండి శుద్ధ సద్రూపంగా ఉంటుంది ఉండుట ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది ఇంకే ఉండదు ఇప్పుడు ఎవరన్నా అయ్యా నేను అంటే ఏమిటని అడిగాను అనుకోండి అతగాడు కాంగ్రెస్ పార్టీ అనుకోండి నేను కాంగ్రెస్ అంటే అంటే ఆ నేనుకి ఆ కాంగ్రెస్ పెట్టాడు హాస్పిటల్లో అయా నేను అంటే ఎవరన్నా అడిగారనుకోండి నేను రోగిని అంటాడు ఆ నేనుకి రోగి అనేది పెడతాడు ఈ రకంగా ఏవేమో పెట్టబట్టి ఈ నేను మీకంతా కలగాపులకంగా అనుభవానికి వస్తుంది మీరు అవన్నీ డ్రాప్ చేసేయాలి అవన్నీ డ్రాప్ చేయాలంటే ఇక్కడే క్లేశం నేను బ్రాహ్మణుణ్ణి అని మీరు గట్టిగా పెట్టుకున్నారనుకోండి మీరు డ్రాప్ చేయలేకపోతారు అప్పుడు మీకు నేను యొక్క యథార్థ స్వరూపం అనుభవానికి రాదు ఈ సమస్య ఉంది నేను చూస్తూ ఉంటాను ఈ సమస్య అందుకోసం చెప్పాను నేను యొక్క యథార్థ స్వరూపం మీకు అనుభవానికి రాదు ఎందుకంటే మీరు ఆ దేనికి కులాన్ని పెట్టి బాగా నొక్కి పెట్టి పెట్టారంటే నేను యొక్క యథార్థ స్వరూపం అనుభవానికి రాదు నేను రెడ్డిని అన్నాడు అనుకోండి శుద్ధ సద్రూపంగా నేను అనుభవానికి వస్తుందా రాదు ఎందుకంటే పక్కన రెడ్డి అనేది పెట్టే అవేమీ పెట్టకుండా శుద్ధమైన నేను మీరు ఆ నేనుగా నిలిచి ఉంటే మీకు ఆ నేను స్వ స్పష్టంగా సుస్పష్టంగా ఉనికి రూపంగా అనుభవానికి వస్తుంది ఉనికి ఉంగుట ఈజినెస్ సత్ ఆ రూపంగా అనుభవానికి వస్తుంది ఓకే తెలిసిందా అది జాగ్రత్త వ్యవస్థ స్వప్నావస్థ సుషుప్తిలో ఏమవుతుందంటే సుశుప్తిలో కూడా మీ ఉనికి మీకు అనుభవానికి వస్తుంది కానీ చాలా అస్పష్టంగా అనుభవానికి వస్తుంది సుషుప్తి సమయంలో మీ ఉనికి మీకు చాలా అస్పష్టంగా అనుభవానికి వస్తుంది ఇది ఒక తేడా ఇక రెండవ తేడా అన్నీ తెలుస్తున్నాయి అని మీకు అనిపిస్తుంది సుషుప్తిలో నాకేమీ తెలియలేదు అనే అనుభవం మీకుంటుంది అనుభవం ఉంటుంది అది అనుభవం యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ ఆ అనుభవం ఉంటుంది ఏమండి జాగ్రత్తలో ఓ క్షణం సుఖం ఇంకో క్షణం దుఃఖము జాగ్రత్త అంటే ఎలా ఉంటుంది జాగ్రత్తలో నిరంతరంగా సుఖపడ్డవాడు ఎవరూ ఉంటాడు సుఖ ఆత్మ ఆనంద స్వరూపమోనో ఆయన ఆయన ఉపన్యాసం చెప్పాడు ఆత్మ ఆనంద స్వరూపము చాలా గంభీరమైన ఉపన్యాసం చెప్పారు ఉపన్యాసం అయిన తర్వాత మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు పోనే ఐదు రోజా ఉండొచ్చు కదా మధ్యలో లేచి వెళ్ళిపోతున్నారు కొంతమంది వాళ్ళు నలుగురు ఐదు రోజులు వెళ్ళారు వీళ్ళు ఉపన్యాసం అయిన తర్వాత చప్పట్లు కొట్టాలనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు వాళ్ళు చప్పట్లు కొట్టలేదు ఏమో మీకు ఆత్మస్వరూపం మీద ఇంత ప్రేమ ఉన్నదే చాలా సంతోషం మీరు అందరూ వెళ్ళిపోయారు మీరు మాత్రమే మిల్లేరు అని ఆయన పాపం వాళ్ళని అభినందించకపో అభినందించబోయాడు అంటే వాళ్ళన్నారు ఆత్మ గురించి మాకేం తెలుసండి మీరు కూర్చున్న టేబుల్ కుర్చీ ఇవన్నీ కూడా ఇవి అద్దెకి తెచ్చినవి వీటిని మోసుకుపోవడం కోసం మేము ఆగే ఉన్నాము అని అప్పుడు ఆయన మహా దుఃఖపడ్డారు చూడండి ఈవిడ దుఃఖం ఆత్మ గురించి ఆనందం గురించి ఉపలి జాగ్రత్త అంటే అలాగే ఉంటుంది ఆత్మ గురించి నేను ఆత్మవిద్యను బోధిస్తూ ఉంటాను నాకు యాభై మంది విద్యార్థులు పట్టుమని యాభై మంది కూడా కనపడరు పురాణ గాథలు చెప్పేవాడికి ఐదు వేల మంది విద్యార్థులు ఉంటారండి పైగా గురువు గజారోహణం చేయించి ఊరేగిస్తూ కూడా మనకి అసలు అని ఒకడు దుఃఖపడుతున్నాడు ఆత్మవిద్య అంటే అలా ఉంటుంది జాగ్రత్త వ్యవస్థ అలాగే ఉంటుంది ఆత్మవిద్యను కూడా దుఃఖంలో పడేసుకుని తీసుకెళ్ళి ఆ జాగ్రత్త వ్యవస్థ లక్షణం అది ఓపెసర సుఖం చప్పట్లు కొట్టారనుకోండి మళ్ళీ సుఖం దాంట్లో మళ్ళీ ఓ రోజు సపోతే సుఖం సుసులో ఆనందానుభవం తప్ప దుఃఖం అనేది లేనే లేదు కరెక్టేనా నిద్రలో దుఃఖాన్ని అనుభవించిన దాఖలాలు ఎవరికైనా ఉన్నాయా లేవు కాదండి మేము ఉలిక్కిబడి లేచామంటే కళలో ఉలిక్కిబడి లేచారు మీరు నిద్రలో ఆనందానుభవమే గలదు అది మీకు తెలుస్తోందా తెలుస్తోంది కదా కాబట్టి ఇప్పుడు నిద్రలో మీరు ఉన్నారా లేదా ఉన్నారు శూన్యమేమిటి శూన్యం ఎక్కడి నుంచి వస్తుంది అస్పష్టమైన ఉనికి యొక్క అనుభవము గలదు ఏమీ తెలియలేదనే దాన్ని అజ్ఞానము దాని యొక్క అనుభవము గలదు ఆనందము యొక్క అనుభవము కలదు ఈ అనుభవము కలదని ఎలా చెప్పగలరు మీరు అంటే ఇవి మూడు కూడా మొన్నాడు పొద్దున్న మీకు స్మృతికి వస్తున్నాయి స్మృతికి ఒక డెఫినేషన్ చెప్పారు తార్కిక్లో మంచి డెఫినేషన్ అనుభవజన్యం జ్ఞానం స్మృతి అన్నారు ఎప్పుడు కూడా స్మృతి అంటే అంతకుముందు అనుభవం ఉండాలి ఆ అనుభవాల నుంచి జ్ఞానం పుడుతుంది ఆ జ్ఞానం ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అది పైకి వచ్చింది అదే స్మృతి అంటే కాబట్టి నిద్రలో మీకు మూడు అంశాలు స్మృతికి వస్తున్నాయి అంటే నిద్రలో ఆ మూడు అంశముల యొక్క అనుభవము కాలేదు ఏమిటా మూడు అస్పష్టమైన ఉనికి యొక్క అనుభవము తమస్సు యొక్క అనుభవము తమస్సు అంటే అజ్ఞానం ఆనంద అనుభవము మూడు అనుభవాలు మూడు అంశముల అనుభవానికి వస్తున్నాయి అనుభవం ఉంది అంటే తెలివి లేకుండా అనుభవం ఉండదు కాబట్టి ఈ మూడింటి యొక్క అనుభవాన్ని కలిగిస్తూ అంటే ఆ మూడింటిని ప్రకాశింపజేసే తెలివి నిద్రలో ఉన్నది ఆ తెలివి ఈ జాగ్రత్త స్వప్నములలో ప్రకాశింపజేసే తెలివి కంటే భిన్నము కాదు అర్థమైపోయిందండి శ్లోకం ఇప్పుడు ప్రతి పదార్థం సుప్తోత్ నిద్రించి లేచిన వానికి స్మృతి భవే స్మృతి కలుగును ఓకే దేని స్మృతి కలుగుతుందో చెప్తున్నారు ఆ స్మృతి ఏమిటో చెప్తున్నారు సౌషుప్తమో బోధ సౌషుప్త నిద్రావస్థకు చెందిన తమ అజ్ఞానము యొక్క బోధ జ్ఞానము గలదు ఇప్పుడు మీకు స్మృతి ఉందన్నారు స్మృతి అంటే ఏమిటి అనుభవజన్యం జ్ఞానం అది స్మృతి ఏమిటి అనుభవము నిద్రావస్థలో ఏమీ తెలియలేక ఏమీ తెలియకుందుత అనే అనుభవము యొక్క జ్ఞానము స్మృతి రూపంగా మీకు కలిగినది కదండి కాబట్టి నిద్రావస్థలో కూడా జ్ఞానాంశము కలదు ఏమిటా జ్ఞానాంశము ఏమీ తెలియకుండుట అనే జ్ఞానాంశం నిద్రపోవడం అంటే చిమ్మ చీకటిగా ఉన్న గదిలో ప్రవేశించడం వంటిది చిమ్మచీకటిగా ఉన్న గదిలో మీరు ప్రవేశిస్తే ఏమీ కనపడదు ఏమీ తెలియదు అంతే కదా కానీ ఏమీ తెలియట తెలియదు అని తెలుస్తూ ఉంటుంది అని తెలియదు అది కూడా తెలియదా అది తెలుసు కదా ఇప్పుడు హృషికేశ్వ వాళ్ళ వశిష్ట గుహ అని ఒకటి ఉంది అది చూసొస్తారు ఆ వశిష్ట గుహ మహ్ చిమ్మ చీకటి ఓ సాధువు ఆ లోపల కూర్చుంటాడు అగ్నిహోత్రం పెట్టి కూర్చుంటాడు ఎందుకంటే అగ్నిహోత్రం ఉంటే చని కూడా తక్కువగా ఉంటుంది లోపల చలి ఎక్కడ ఫ్రీకెల్స్ ఆ పర్వతాలు అక్కడ చలి కూడా తక్కువగా ఉంటుంది దాంట్లో అప్పుడప్పుడు పిడకలు లేకపోతే పొలలు వేస్తూ ఉంటాయి ఎందుకంటే అగ్నిహోత్రాన్ని నిలబెట్టడం కోసం కానీ లోపలికి వెళ్ళేప్పుడు అక్కడ నిలకొడవాడు ఏమని చెప్తాడంటే ఆయన హోమం చేస్తున్నాడని చెప్తారు ఓనీ హోమమే చేస్తున్నాడు కాళందానికి మనలో ఏమండి ఆయన ఒక ఆయన పెద్ద పెద్ద జడల ఆ హోమం హోమం ఉంటే అప్పుడప్పుడు అది కొంచెం తగ్గినప్పుడు అలా అదే హోమం అది మగవదర్పడం కాస్తే మరి హోమమే అవుతుంది అదో రకం హోమం అది చూసేసి ఇంకా లోపలికి పోండి అంటాడు ఆయన ఆ గుహకి ఆరంభంలో ఉంటాడు ఇంకా లోపలికి పోయిదా అంటాడు ఆ గోడం అలా తడుగుకుంటూ వెళ్ళిదా అంటాడు మీరు ఆ తడుకుంటూ వెళ్తారు ఇంకా ఏమీ కనపడదు ఆయన కనపడదు ఇంకా ఏమీ కనపడదు చిమ్మ చీకటి తారు డబ్బా లోపల కూర్చున్నట్టు ఏమండే అలా గోడం పటే మళ్ళీ వచ్చేప్పటికీ మళ్ళీ ఈయన అగ్నిహోత్రం ఓ పొడక దాంట్లో వస్తారు కనపడతారు అది మీరు హైదరాబాద్ వచ్చి వశిష్ట గుహ నేను చూశాను అని చెప్తారు వశిష్ట గుహలో మీరేం చూశారంటే ఏమీ కనపడలేదండి చేస్తారు అది చూసింది అంటే తెలివైతే ఉన్నది తెలివి ఉందని ఎలా చెప్తారు మీరు స్మృతి ఉంది కనుక స్మృతి భలే బోధ ఆ తెలివి ఉన్నది సా చ స్మృతి కూడా సా అంటే స్మృతి అనాలి సా అంటే జ్ఞానం అనుకూడదు స్మృతి బోధ పుల్లింగం జ్ఞానం నపుసక లింగం కొంచెం లింగాన్ని కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలి కదా ఆ స్మృతి కూడా విషయ అనుభవింపబడినది విషయముగా కలిగి ఉండును ఎప్పుడు కూడా స్మృతి అనేది మీరు అంతకుముందు అనుభవించిన దాన్ని మాత్రమే కలి అది గుర్తుకు తీసుకొస్తుంది స్మృతి అవబుద్ధ విషయ ఏమంటే స్మృతిలో విషయము వాటి ది అబ్జెక్ట్ ఆఫ్ స్మృతి ద ప్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అంతే కదండి ఏమంటే మీకు ఏది గుర్తుకొచ్చింది అది విషయం ఏది గుర్తుకొచ్చిందో అది విషయం ఏది గుర్తుకొచ్చింది అంటే మీరింతకు ముందు అనుభవించిన అనుభవము గుర్తుకొచ్చింది ఘట జ్ఞానము అన్నారు ఏమిటి తెలిసింది ఘటం తెలిసింది కాబట్టి ఇప్పుడు తెలియడంలో విషయమేమిటి ఘటం ఆ విషయ శబ్దం అర్థమైందా తెలియడంలో ఘతం విషయం గుర్తుకొచ్చింది ఏమిటి గుర్తుకొచ్చింది గతకాలీన అనుభవము గుర్తుకొచ్చింది కాబట్టి గుర్తుకు వచ్చుటలో విషయమేమిటి గతకాలీన అనుభవము అంటే అంతకుముందు తెలుసుకున్నది ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబట్టి గుర్తు అంతకుముందు తెలిసినది విషయముగా కలిగి ఉండుము సా అవబుద్ధ విషయ తదా అప్పుడు అనగా ఆ నిద్రయందు తత్ ఆ తమ చీకటి అనగా అజ్ఞానము అనగా ఏమీ తెలియకుండుట అవబుద్ధం అనుభవమునకు వచ్చినది కాబట్టి నిద్రలో ఏమీ తెలియకుండా నేను హాయిగా పడుకున్నాను అన్నాడే వాడు నేను జట్లాగలో ఉన్నాను పడుకుని నిద్రపోయాను ఎవరండి స్వామీజీ మీరు బాగా పడుకున్నారా అంటే చక్కగా పడుకున్నానండి ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను రెండు ఉన్నారా వరకు అని చెప్పాను హాయిగా పడుకున్నాం ఇంకా తర్వాత పడగ నిద్ర ఉండదు ఇంకా ఇంక జెట్లాగంటే వాళ్ళు అలాగే ఉంటుంది అప్పుడప్పుడు అది కూడా ఎప్పుడు చెప్తే కొంత తెలుస్తుందని చెప్తున్నారు అది కూడా స్మృతియే ఎనివే కాబట్టి ఏమీ తెలియకుండా అదొక అనుభవము హాయిగా అది ఇంకో అనుభవము ఈ రెండు అనుభవాలు ఉన్నాయి నిద్రలో వాటిని ప్రకాశింపజేసే సంయుక్తుంది అంచేతనే మొన్నడు పొద్దున్న స్మృతి కలిగినది స్పష్టమైపోయిందండి ఇప్పుడు ఆ శ్లోకంలో ఎన్ని వాక్యాలు ఉన్నాయి నిద్రలేచిన వాడికి స్మృతి కలుగును ఆ స్మృతి నిద్రలో ఉండే అజ్ఞానం యొక్క అనుభవానికి సంబంధించిన స్మృతి అది రెండో వాక్యం మూడో వాక్యం ఏమిటి ఎప్పుడు స్మృతి కలిగినా అది గతకాలీన అనుభవానికి చెంది ఉంటుంది అది మూడో వాక్యం నాలుగో వాక్యం ఏమిటి ఆ నిద్రావస్థను ఏమీ తెలియకుండాట అనే అనుభవము కలిగినది ఎంత సరళంగా ఉందండి ఇప్పుడు శ్లోకం చదివేస్తే మీకు తెలిసిపోతుందా చెప్పండి థసుతమో భ స్మృతి సాబుద్ధ విషయాబుద్ధం తమ కరెక్ట్ సోధో విషయాద్ భిన్న నోధాత్ స్వప్న బోధవత్ం స్థానత్రేప్యేకా సంవి తద్వద్దినా కలిపి చెప్పాలి చాలా సరళమైన శ్లోకం స బోధో విషయాద్ిన్నో నో స్వప్న బోధవం స్థాన్రయప్యేకా సంవినా పద సహ విషయాత్ భిన్న బోధాత్ స్వప్నబోధవత్ స్థానత్ర జాగ్రత్తవస్తు చూసుకోండి జాగ్రత్తవస్తులో విషయములు ఏమిటి శబ్దస్పర్శ రూపరసగంధములు వాటికంటే సంవిత్ విలక్షణంగా ఉన్నది స్వప్నావస్థకి రండి అక్కడ విషయమేమిటి అస్పష్టమైన శబ్దస్పర్శ రూపదశ గంధములు సంవిత్తు వాటికంటే భిన్నముగా ఉన్నది సుషుప్తిలోకి రండి ఇక్కడ విషయమేమిటి అజ్ఞానము ఆనందము అస్పష్టమైన ఉనికి ఇవి వాటికంటే సంవిత్తు భిన్నము స్వప్నంలో ఉండే సంవిత్తు జాగరణలో ఉండే సంవిత్తికో సమానము భిన్నం కాదు అదేవిధంగా సుషుప్తులోని సంవిత్తు కూడా జాగర సంవిత్తు కంటే భిన్నము కాదు దీన్ని బట్టి ఏం తేలింది స్వప్నంలో సుషుప్తిలో ఒకే సంవిత్తు రాజ్యమేలుతోంది అంతేలిందా ఏమండి ఆ సంవిత్తు ఒక రోజులో మూడు అవస్థలు కవర్ చేశాం మొన్నడేమైనా అవుతుంది అదే సంయుక్తి ఉంటుందో అదే కొత్త సంయుక్త ఏమైనా అదే సబ్జెక్టు మళ్ళీ అవే మూడు అవస్థలు అదే సబ్జెక్టు మళ్ళీ మూడో రోజు అవే మూడు అవస్థలు అదే సబ్జెక్టు ట్వంటీ వారం అంతా అయ్యేప్పటికీ ఈ మూడు అవస్థలు తిరుగుతూ ఉంటే సైకిల్ కింద సంయుక్తదే ఉంటుంది నెల అయ్యేప్పటికీ అవస్థలు తిరుగుతూ ఉంటే సంయుక్తదే ఉంటుంది సంవత్సరం అయ్యేప్పటికీ సంయుక్తదే ఉంటుంది రిటైర్ అయ్యేప్పటికీ సంయుక్తి అదే ఉంటుంది హాస్పిటల్లో చేరినప్పుడు అదే సమిక్తి ఉంటుంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదే సంయుక్తి ఉంటుంది ఇంకా ప్రాణం పోయే ముందు అదే సంయుక్తి ఉంటుంది జీవితాన్నంతమీ నడిపించే సంయుక్తిని పక్కన ఈ బొమ్మల్ని పట్టుకుని ఇల్లే సత్యములని మనుషులు రేలాడుతూ నేల విడిచి సాముంటే ఇదే కాబోతుంది తెలిసిందండి ఇప్పుడు చెప్పేసేయండి సహ ఆ బోధ చైతన్యము చూసారా పదం మార్చారు అది సంవిత్తని మార్చేసి బోధ అని వేశారు దాంతో సహ తీసేసి సహా వేశారు విషయా విషయము కంటే అనగా తెలియబడేదానికంటే భిన్న వేరుగా నుండును స్వప్నబోధవత్ స్వప్నములోని జ్ఞాన ప్రకాశము వలే బోధాత్ జాగ్రత్త జ్ఞాన ప్రకాశము కంటే భిన్న భిన్నము కాదు అంటే ఏం చెప్పారు సుషుప్తిలో ఉండే జ్ఞానము సుషుప్తిలో ఉండే విషయములు మూడు ఉన్నాయన్న వాటికంటే భిన్నంగా ఉంటుంది కానీ జాగ్రత్తలో ఉండే జ్ఞానప్రకాశం కంటే మాత్రం భిన్నంగా ఉండదు లైక్ స్వప్నంలో ఉండే జ్ఞానప్రకాశం ఎలాగైతే జాగ్రత్తలో ఉండే జ్ఞానప్రకాశం కంటే భిన్నంగా లేదో అదేవిధంగా సుషుప్తులో ఉండే జ్ఞానప్రకాశం కూడా జాగ్రత్తలో ఉండే జ్ఞానప్రకాశము కంటే భిన్నముగా లేదు సరిపడిందండి వాక్యం అమ్మయ్య ఏవ ఈ విధముగా స్థానత్రయేపీ జాగ్రత్ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలయందు కూడా సంవిత్ తెలివి ఏకా దినాంతరే ఇంకో రోజూ తవ్ అటులని తెలిసిపోయిందండి స బోధో విషయాద్ిన్న బోధా స్వప్న బోధవత్ం స్థాన్ర ఏప్యేకా సంవి తద్వద్దింతర మనం ఇప్పుడు నిటారుగా కూర్చోవాలి నేను నిటారుగా కూర్చున్నాను కాలుడు రెండు కూడా భూమికి పూర్తిగా అంచి ఉన్నాయి కానీ నన్నడుము మాత్రం పైకి సాగదీసి ఆకాశం వైపు సాగదీసి ఉంచినాను కానీ భుజస్కంధములు రెండు అలా పైకి సాగదీసి ఉండకూడదు అది చాలా లూజ్గా రిలాక్స్డ్గా పెట్టుకోవాలి రెండు చేతులని కూడాను చేతులు రెండు ఒడిలో ఉండాలి అరచేతులు పైకి చూస్తూ ఉంటాయి కుడి అర చేయి ఎడమార పెట్టి ఉంచాలి బొటన వ్రేళ్ళు ఒకదానికి ఒకటి కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు పెదవులపై చురుణము ఉండాలి ఎప్పుడు మెడిటేషను విశ్రాంతిగా ఉండాలి దిగుసుకుపోయి ఉండకూడదు అలాగే మెడిటేషను ఉల్లాసంగా ఉండాలి ఏదో పెద్ద బరువైన పని చేసేస్తున్నావు అన్నట్టుగా ఉండకూడదు అసలు మెడిటేషన్ అంటే అది ఒక పని కాదు ఉండడమే మెడిటేషన్ ఉండుట మెడిటేషను చేయుట కాదు ఉండుట నేను ఉన్నాను ఏమీ చేయటం లేదు ఉన్నా కళ్ళను ఒకసారి నొక్కి ఇప్పుడు గా మూసి తేలికగా మూసి ఉంచాలి స్క్వీజింగ్ ది ఐస్ అంటారు ఒక్కసారి వాటిని మిటకరించి లైట్గా మూసి ఉంచుకోవాలి కను కనురెప్పల బరువు పడకూడదు మొక్కకోవడం ఇలా లైట్గా ఉన్నాను ఎప్పుడైతే నేను ఇలా కూర్చున్నానో అప్పుడు ఆల్రెడీ అప్పటికే దేహములో ఏ కదలిక లేదు కేవలము గాలి పీల్చుట విధులుంట అదే కదలిక తప్ప మరి ఏ దేహమును నేను కదలకుండా అట్టే పెట్టినాను దేహము కదలట లేదు చిత్రం ఏమంటే ఎప్పుడైతే దేహాన్ని కదలకుండా ఉంచామో మనస్సు కూడా కదలట చాలా బాగుంది దేహాన్ని కదలకుండా ఉంచినంతసేపు మనస్సు కూడా కదలదు చాలా సరళం మనస్సును నిగ్రహించటము కంట్రోల్ చేయటము ఇలాంటి కష్టాలు ఏమీ లేవు దేహము కదలదు కదలకుండా ఉంచాము ఎంతో మనస్సు కూడా కదలిక లేకుండా ఉన్నది అంటే ఏవేవో ఆలోచన లేని లేవు ఎప్పుడైతే ఈ దేహము ఈ మనస్సు కదలకుండా ఉన్నాయో అప్పుడు నేను తెలివినై ఉన్నాను తెలివి తెలివి ఎరుక ఎరూక రూపంగా ఉన్నాను ఆ ఎనుకలో ప్రస్తుతం ఏమీ తెలియబడుటలేదు దేనిని తెలియని తెలివిగా ఉన్నాను దేనిని తెలియని శుద్ధమైన తెలివి ఏదైనా తెలుస్తూ అది తెలివికి ఒక పరిచ్ఛేదన అని ఇప్పుడు నేను దేనిని తెలియటలేదు మనస్సు కదిలితే కదా తెలియడానికి మనస్సు కదలటలేదు ఏది తెలివి అని తెలివి ఆ తెలివి అనే మాటను కూడా డ్రాప్ చేసేసి అనే మాట కూడా వద్దు మొత్తం మీద అప్పుడప్పుడు మనస్సు యొక్క కదలిక ఇటువంటి ఉన్నప్పటికీ ఓపెసర్ అంత కదలిక ఉన్నా మొత్తం మీద తెలివి రూపంగా ఉన్నాను ఆ తెలివి అనే మాటను కూడా వదిలిపెట్టేసి విశ్రాంతిగా కూర్చోవాలి కళ్ళు మూసుకునే పెట్టుకుని విశ్రాంతిగా కూర్చోవాలి మెల్లగా కళ్ళను తెరవాలి అదిగో ఆ తెలివిలో జగత్తంతా ప్రకాశిస్తాం ఆ తెలివియే దైవం ఆ దైవానికి మొక్కడమే ఆ దైవానికి నేను మొక్కుతున్నాను హరి ఓం తత్స శ్రీకృష్ణార్పణ వస్తుంది